అంతేగా దీంట్లో పురుషుడు స్త్రీ సంబంధం కాదు క్షేత్రమును మేకగా వర్ణించారు దానిని భోగిద్దామని దాని వెంటబడే మేకపోతూ అజ్ఞాని పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు ఎవరైనా ప్రకృతిని అనుభవించడమే భోగించడమేగా భోగాలను భోగించాలనేగా ప్రయత్నం చేసింది కాబట్టి ఎప్పుడు కూడా ఈ అజ్ఞాని ఎవడైతే ఉంటాడో పురుషుడు స్త్రీ కానీ ఇక్కడ పురుషుడు స్త్రీ శిష్యు కాదు ఇక్కడ మనిషి అర్థం అజ్ఞాని మనిషి ఈ ప్రకృతి ఎందు అభిమానం పెట్టుకుని దాన్ని భోజించడానికి ట్రై చేస్తున్నాడు భోగ దృష్టి గలవాడాయి అంటే ఆ మేక సందర్భం నేను కుదిరింది ఇంకో మేక ఏం చేసింది అలా దూరం నుంచి చూసి ఒక్క క్షణం ఆలోచించి వెళ్ళిపోయింది ఆ పశువులు కూడా ఎలా ఉంటాయంటే అలా చూసి ఒక క్షణం ఆలోచించి వెళ్ళిపోతాయి అంతేగాని అవి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా బిహేవ్ చేయబో నేను అనుకున్నట్టుగా బిహేవ్ సరే విదుషాచ పరిత్యజ్యతే ఇది సో క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకము గల జ్ఞానం ఏం చేస్తాడు దానివల్ల దాని పోతాడు దీన్ని ముట్టుకోడు దీన్ని జోలికి రాడు దాన్ని ఏం చేయడు దాన్ని అటాక్ చేయడు ప్రకృతిని మీరు మీరు ఎప్పుడు అటాక్ చేయకూడదు అటాక్ చేశారంటే మీరు నెగిటివ్ లో ఉన్నారు మీరు పాజిటివ్ లో ఉండకూడదు నెగిటివ్ లో ఉండకూడదు అతీతంగా ఉండాలి అటాక్ చేయకూడదు ఎప్పుడు ప్రకృతిని అటాక్ చేయకూడదండి ప్రకృతిని అటాక్ చేసేది ఏముంది అది ప్రకృతి దాని పేరే ప్రకృతి ఇప్పుడు భారతదేశంలో నూట ఇరవై కోట్ల మంది జనులు ఉన్నారు దాంట్లో మీకు అన్ని రకాలు కనపడతాయి మీరు మీరు ఏ రకమో చెప్పండి నేను చూపిస్తాను ఆరు వేళ్ళు ఉన్నవాళ్ళ చూపి నేను చూపిస్తాను పది మందిని చూపిస్తా రెండు ఆర్లు పన్నెండు వేళ్ళు ఉన్నవాళ్ళని చూపి చూపిస్తా అయ్యా నూట ఇరవై కోట్ల మందిలో మీరు అన్ని రకాలు ఉంటారండి అన్ని స్వభావాలు ఉంటాయి ఎంత వికృతమైన స్వభావం మీరు చెప్పి ఈ స్వభావం గలవాడు ఉన్నారు ఉంటాడు అసలు నోరు విప్పితే అబద్ధమే తప్పు సత్యం ఎప్పుడూ చెప్పిన ఉంటారా ఉంటారు ఎప్పుడు అబద్ధం చెప్పిన ఉంటారు అన్నీ ఉంటాయి మీరు దేన్ని అటాక్ చేస్తారు దేన్ని సపోర్ట్ చేస్తారు ఇండియాలో ఇండియాలో దేన్ని అటాక్ ఏ పార్టీని సపోర్ట్ రెండు ఉన్నాయి అభై పార్టీలు ఉన్నాయి మీరు దేన్ని సపోర్ట్ చేస్తారు దేన్ని అటాక్ చేస్తారు దేన్ని సపోర్ట్ చేస్తారు మీరు యూ కెనాట్ డూ దాట్ వెరీ కాంప్లెక్స్ ఈ ప్రకృతి కూడా అంతే దాన్ని మీరు కౌగులించుకుంటే బంధిస్తుంది దాన్ని తిరస్క దాన్ని ఉదాసీన భావంతో విడిచిపెట్టేస్తే పర్లేదు కానీ దాన్ని అటాక్ చేస్తే బంధిస్తారు ఇప్పుడు మీరు ప్రకృతిని అటాక్ చేసి వాళ్ళు అది ఎప్పుడైనా మీరు కలుసుకుని ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా అటాక్ చేస్తూ ఉంటారు ఏదో పాయింట్ పట్టుకుని అటాక్ చేస్తూ ఉంటారు వాళ్ళు బంధంలో ఉన్నప్పుడు మీకు దాన్ని ముఖం చూస్తే తెలిసిపోతుంటారు దానికోసం పెద్ద తెలివితేట్లే ఒక్కర్లా దే ఆర్ ఇన్ బాండేజ్ అని తెలిసిపోతుంది బాండేజ్లో ఉన్నవాడు మిమ్మల్ని ఏమి సో కాబట్టి జ్ఞాని ఏం చేస్తాడంటే పరిత్యజ్య దా మానాన్ని దాన్ని మిగిలేసి తలది పూర్వం అక్కడికి పోతాడు నేదమాశంక్యం ఏక క్షేత్రజ్ఞ అనుషేతే అన్యో జహాతీతి అత క్షత్రజ్ఞ భేద పారమాథిక పరేశామిష్ట ప్రాప్నవతి రెండో ఇది అప్పుడే డైరెక్షన్ మార్చి మాట్లాడుతున్నారు ఆ టాపిక్ అయింది ఇంకో ఇంకో టాపిక్లోకి వెళ్తున్నారు చాలా డిఫికల్ట్ టాపిక్ ఇది అంటే మీరు ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది కొంతమంది ద్వైతవాదులు ఉన్నారు పరేషామిష్ట ప్రాప్నవుతుంది ఈ ద్వైతవాదులు ఏమంటారంటే అదిగో ఈ మంత్రం నువ్వు చెప్పిందంతా బ్రానే ఉంది మేక కాదది అదంతా ప్రకృతి నుంచి ప్రాణులు పుట్టడం మాటే మేకన్నది ఉరికే కల్పన అది మేము కానీ ఇప్పుడు కూడా ఆ మంత్రం మేము చెప్పిన సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసుకున్నాం ఏదో తెలిసిన సిద్ధాంతం జీవులు రెండు రకాలు ఉంటారు జీవులు అనేకం ఉంటారు బఫీహన్గా జీవులు అనేకము అది సత్యము జీవులలో కొంతమంది పుణ్యజీవులు ఉండిపోతారు అలాగా వాళ్ళ ప్రకృతిని పట్టించుకోరు కొంతమంది పాపజీవులు ఉంటారు వాళ్ళ ప్రకృతి వెనకాల పరుగులు తీస్తూ ఉంటారు అది శృతి చెప్తోంది అంటారు ఎలా ఉందంటే మనం చెప్పమంటారా అసుర సంపద దైవీ సంపద శ్రీకృష్ణుడు చెప్పాడు కదా ఈ గుణాలు ఉంటే అభయం సత్వసం శుద్ధి ఉంటే దైవీ సంపద కాక్రోధ ఇత్యాదులు ఉంటే అసుర సంపద అంటే దాని అర్థం ఏంటంటే ఆయన చెప్పిందాని అర్థం ఏంటి మానవులు రెండు రకములు దాంట్లో కొందరు దైవీ సంపద కలవాళ్ళు దేవతలు అసురీ సంపద కల వాళ్ళు అని మానవుల్ని రెండు పార్టీల కింద విభాగం చేస్తున్నాడు చెప్పాడు ఆయన ఆయన అందుకోసం చెప్పడా ఆయన మానవుల్ని రెండు పార్టీల కింద ఆయన ఏం చేస్తున్నాడంటే చూడండిరా మీరందరూ అసురులు అయిపోవచ్చు మీరందరూ దేవతలు అయిపోవచ్చు లేకపోతే ఒకప్పుడు ఇది అవ్వచ్చు ఒకప్పుడు అది అవ్వచ్చు చూసుకోండి అని చెప్తున్నాడు తప్ప రెండు ఇప్పుడు ఈ క్లాస్ ఉంది టెన్త్ క్లాస్ ఉంది దీంట్లో యాభై మార్కులు వచ్చిన వాళ్ళందరూ దేవతలు యాభై మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళందరూ అసురులు అలా టీచర్ ఇద్దరు విభాగం చేసి మీరిట్టు కూర్చోండి మేము అలా చెప్తాడా అదే చెప్తున్నది కాదు ఈజ్ నాట్ లైక్ దాట్ ఈ మంత్రాన్ని చూపించి చూడు కొంతమంది ప్రకృతి బాసు బాధిసలుగా ఉండిపోతారు వాళ్ళు పాపాత్ములు వాళ్ళ అసూరులు వాళ్ళు నడకలోనే పడుతుంటారు కొంతమంది ఎప్పుడూ ప్రకృతిని తిరస్కరిస్తారు వాళ్ళు దేవతలు వాళ్ళు ఎప్పుడూ వైకుంఠంలోనే ఉంటారు అలా అలా డివైడ్ చేస్తోంది మంత్రము మా మా పక్షాన్ని సపోర్ట్ చేస్తోంది అని కొంతమంది అంటున్నారు పరేషాం ఇష్ట ఆ సిద్ధాంతం వాళ్ళకి అలాంటి సిద్ధాంతాన్ని మంత్రం సపోర్ట్ చేస్తోందని వాళ్ళు అంటున్నారు తప్పు ఈ మంత్రం అలా సపోర్ట్ చేయట్లేదు ఈ మంత్రాన్ని బట్టి క్షేత్రజ్ఞులలో క్షేత్రజ్ఞులు అంటే మీరు నేను కొందరు దేవతలు కొందరు రాక్షసులను కొందరు జ్ఞానులు కొందరు అజ్ఞానులు అలా పెర్మనెంట్గా ఉంటారనో ఆ రకమైన డివిజన్ కోసం ఈ మంత్రము వచ్చిందని కొంతమంది అనుకుంటున్నారు అది తప్పు ఆయన కాలంలో ద్వైతులు ఉంది వారు ఎటు ఆయన కాలంలో ద్వైతులకి ఈ పురాణ దృష్టి ఉండేది కాదు ద్వైతులు ఎప్పుడూ ఉంటారా సర్వకాలాల్లోనూ ఉంటారు పురాణ దృష్టి ఉండదు ఇప్పుడు డబ్బు సంపాదించుకునేవాడు ఉంటాడు డబ్బే సర్వస్వం అవుతుంది వాడు ద్వైతే కానీ వాడు ద్వైతాన్ని పురాణంతో సపోర్ట్ చేయండి వాడి హడావిల్లో వాడు ఉంటాడు కానీ ఈ ఆచార్యుడన్న ఏం చేస్తాడు వీడు ద్వైతే డబ్బు సంపాదించకపోవచ్చు ఇంకోటి సంపాదిస్తూ ఉంటాడు డబ్బు లాటిదే ఇంకోటి పుణ్యం సంపాదిస్తున్నాడంటే డబ్బు సంపాదిస్తున్నట్టే లెక్క సో అలాంటిదే సంపాదిస్తూ ఉంటాడు కానీ ద్వైతంలో ఉంటాడు తేడా ఏ ఉంది ఏదో ఒకసరంత తేడా ఓ లెవెల్లో ఉంటే ఉండుగాక తప్పని ఇద్దరికి వచ్చేప్పుడు ఇద్దరు ఒకటే కాబట్టి అటువంటి భేదాన్ని ఈ మంత్రము నిరూపిస్తోంది అనే మాట తప్పు మరి ఇక్కడ అలా చెప్పారుగా ఒకడు పట్టుకుంటాడు ఇంకొకడు వదిలేస్తాడు అని కదా ఇక్కడ చూడండి శంకర్లు ఏమంటున్నారు ఒకడు పట్టుకుంటాడు ఇంకొకడు వదిలేస్తాడు అంటే పట్టుకునేవాడు ఎప్పుడు పాపాత్ముడు వదిలేసేవాడు ఎప్పుడు పుణ్యాత్ముడు అని మనుషులు రెండు రకాలుగా ఉంటారని చెప్పడం కాదు అక్కడ అక్కడ చెప్తున్నది అది కాదు అక్కడ చెప్తున్నది ఏదో తెలుసినా పట్టుకోవడం గురించి విడిచిపెట్టేయడం గురించి చెప్తున్నాడు మనుషుల్ని డివైడ్ చేయడం గురించి చెప్పట్లా పట్టుకుంటే ఇలా ఏడుస్తారో బాబు నువ్వు విడిచిపెడితే ఇలా ప్రకాశిస్తావు అని పట్టుకోవడము విడిచిపెట్టడము పట్టుకోవడం అంటే బంధం విడిచిపెట్టడం అంటే మోక్షం అక్కడ బంధ మోక్షాలని చెప్తున్నారు తప్ప మనుషుల్ని రెండు గ్రూపులుగా విడదీసేటువంటిది ఇది కాదు నహియం క్షేత్రజ్ఞ భేద ప్రతిపి క్షేత్రజ్ఞులు అంటే జీవులు జీవులలో భేదాలు ఉంటాయి అని శృతి నిరూపించే ప్రయత్నం చేస్తోంది అని మీరు అనుకోవద్దు అది కాదు ఇది మరి ఏమిటి బంధమోక్షం వ్యవస్థ ప్రతిపిపాదా మరి ఏమిటిది అంటే క్షేత్రజ్ఞులు అనే జీవులు వేర్వేరుగా ఉంటారు కొందరు ఉత్తమ జీవులు ఉంటారు వాళ్ళు వైకుంఠానికి పోతారు కొందరు అధమ జీవులు ఉంటారు వాళ్ళు నడకానికి పోతారు మిగిలిన వాళ్ళు మనుష్య లోపంలోనే పండుంటారు అలాగే డివిజన్స్ కోసం రాలేదు ఈ మంత్రం ఈ మంత్రము బంధమోక్షముల వ్యవస్థను నిరూపిస్తోంది ఏమండి ఇది ఎలాగంటిదంటే ఏమన్నా మీరు ఎక్సర్సైజ్ చేసి ఫుడ్ సరిగ్గా తింటే ఆరోగ్యంగా ఉంటారు మీరు ఎక్సర్సైజ్ చేయరు ఫుడ్ ఏది తింటారు రోగాలు వస్తాయి అని చెప్పే అనుకోండి దాని అర్థం ఆరోగ్యం గురించి రోగం గురించి చెప్తున్నానా లేకపోతే మానవులు రెండు వర్గములు ఆరోగ్యవంతులు వేరు అనారోగ్యవంతులు లేరు అందుకోసం చెప్తున్నా నేను కోసం చెప్తున్నా అంద రోగము ఆరోగ్యము అనే వ్యవస్థ కోసం చెప్తున్నా ఇక్కడ అంటే అంతేకాని జీవులను సహజంగా రెండు వర్గాలలాగా విభజించడం కోసం చెప్పుటలేదు దీన్ని బట్టి జీవభేదము అని నేను అనుకోవడం చాలా ప్రసిద్ధంతో భేదమనూద్య బంధమోక్ష వ్యవస్థ ప్రతిపాద్యతే అంటే భేదం చెప్పడానికి మంత్రం అక్కర్లేదండి భేదం చెప్పడానికి మంత్రం కావాలా కొందరు మంచి వాళ్ళు ఉంటారు కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు కొందరు డబ్బు ఉన్నవాళ్ళు కొందరు డబ్బు వాళ్ళు అని మంత్ర మంత్ర శ్లోకాలు సూక్తాలు చెప్పాలా ఈ మాటలో అలా చెప్తే అవి వేస్ట్ కూడా అయిపోతాయి వేదంలో ఓ మంత్రం ఉంది ఏమిటంటే ఆ మంత్రం ఈ చెట్టు జాములకు సకల ప్రాణులకు ఆశ్రయమేది అని ప్రశ్న భూమి ఆశ్రయము అని సమాధానం కిగుస్విదావపనం మహత్ అనే ప్రశ్న కిము స్విత మహత్ ఆవపనం ఆవపనం అంటే ఆశ్రయం భూమిరావపనం మహత్ అని సమాధానం అండి ఇంకో ప్రశ్న కిగ్ స్విత్ హిమస్య భేషజం స్వరం అది ఉంటుంది చలికి మందు ఏమి అగ్నిర్ హిమస్య భేషజం చలిమంట వేసుకుంటే చలి తగ్గిపోతుంది అదే ముందు ఈ మంత్రాలను చూసి అడిగారు ఏమిటి మంత్రానికి ఎందుకు ఇది చెప్పడం ఎందుకు ఇది మనకి తెలియని సంగతి అది వేరే తెలియంది చెప్పాలి కదా అంటే ఆగవయ్య ముందు తెలుసున్న ఒకటి చెప్పి అప్పుడు తెలియండి మీ ముందు పెడుతుంది ఇది ఒక ప్రక్రియ మీకు తెలుసున్నది చెప్పాలి అంటే ఆ తెలుసు తెలిసినా తెలిసినా తెలుసినా తెలుసినా తెలుసు తెలుసు తెలుసు అప్పుడు మీకు తెలియదు చెప్పాలి నోంటూ అది దీని పద్ధతి ఎలా అంటారంటే ప్రసిద్ధమైన దానిని అనువాదం చేసి అనువాదం చేయటం అంటే రిపీట్ చేయటం దాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి అప్పుడు రహస్యమైన సత్యాన్ని అప్పుడు చెప్తారు మీకు తెలియని సత్యాన్ని అప్పుడు చెప్తారు అలాగే శృతి కూడా చూడరా ప్రకృతి చూసుకో అంత ప్రాణులతో నిండి ఉన్నది ప్రాణులనే ఒకటే రాబాబు స్వరూపాహ అక్కడే ప్రారంభమైంది చెప్పడం బహు అనేది మీకు తెలుస్తూనే ఉంది అది వేరే చెప్పక్కల కానీ స్వరూపాహ అన్నది ఓ ఇజ్ ఇట్ సో చెట్టు జాములు నేను మేమందరం ఒకటే తత్వం నుంచి కూడా అవును మరి మాకు పాండిత్యం అది పక్కన పెట్టవయా పాండిత్యం కాదు ముఖ్యం త్రిగుణాత్మకము లేకపోతే తేజోబర్ణాత్మకం నువ్వు అవి తేజోబరణాత్మకముడే అది చూసుకో అని అప్పుడే స్వరూపాహను మొదలుపెట్టారు అది అలాగ తెలుసున్న విషయాన్ని చెప్పి తెలియని విషయాన్ని బోధించాలి అది పద్ధతి ఇక్కడ కూడా అందరికీ తెలుసున్నటువంటి భేదమును అనువాదం చేసి భేదం అనూద్య ప్రసిద్ధంతు భేదం అనూద్య మానవులందరూ కూడా భిన్న భిన్నాలుగా ఉంటారు బహురూప అనేక ఉంటారు అనే భేదమును అనువాదం చేసి అనూద్య అంటే అనువాదము చేసి మరి కొంతమంది బంధంలో ఉన్నట్టు మనకి తెలుస్తోంది కొంతమంది మోక్షాన్ని పొందుతున్నారు ఏమిటి వీళ్ళ వీళ్ళకి ఉన్నది ఏమిటి వాళ్ళకి లేనిదేమిటి కానీ బంధమోక్ష వ్యవస్థ అది చెప్పుకోండి నువ్వు చూసుకో ఆ మేకపోతు మేక వెంట ఈ ప్రకృతి వెంట నువ్వు పడ్డావే ఖర్చైపోతావు ప్రకృతిని నిరాకరించడము అంటే పక్కన పెట్టడం నేర్చుకో చూపించేస్తాయి దాన్ని ఇప్పుడు ఎండలు కాస్తున్నాయనుకోండి అయ్యో ఎండలు కాసేస్తున్నాయి ఎండలు కాసేస్తున్నాయని ఊరికే జం జంతులు వేయకూడదు అదే బంధం వర్షం కురుస్తాననుకోండి అయ్యో వర్షం గురి చూస్తాం తలిసిపోతాను అలాగా అని అలా కంగారు పడక అదే బంధం బంధం అంటే అలాగే ఉంటుంది ప్రకృతి వెనక్కాలు పడితే పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు అదే బంధం దాని దారిని దాన్ని వదిలిపెట్టి మన మనం ఉంటే బంధమే లేదు అనే బంధమోక్ష వ్యవస్థను చెప్పడం కోసం మంత్రమని చెప్పారు ఆ మంత్రంలో చూసిన భేదం చెప్పిన భేదాన్ని కొట్టుకుని అదో మా భేదమే చెప్తోంది మంత్రము తప్పది మీ భేదం చెప్పట్లేదు ఆ భేదం అందరి భేదం మీది కాదు అందరి భేదం మాది భేదమే మీది భేదమే అందరిది భేదమే ఆ భేదమును అనువాదం చేసి ఆ భేదము సత్యం కాదని చెప్పడం ముందు పన్నమోక్షం వ్యవస్థ చేయండి ఎందు భేదస్తు ఉపాధి నిమిత్త मिथ्याज्ञानक भेद अभी यथार्थम का परम का परमे दाया सत्यतत्व सत्यासत्यागा विचारण सेग्गुजेच परम सत्य पारमार्थिक भेदमदी का మరి భేదం అనుభవానికి వస్తుందా లేదా వస్తుంది ఎందుకు అనుభవాన్ని ఎలా వస్తుంది ఉపాధి నిమిత్త మీరు ఉపాధి కేసులు చూస్తున్నారు కాబట్టి భేదం అనుభవానికి వస్తుంది ఇప్పుడు ఫ్యాను దీపం చూసి ఈ ఎలక్ట్రిసిటీ వేరుగా ఉందండి ఎలక్ట్రిసిటీ వేరుగా ఉందండి ఎందుకంటే ఇది ఎరిగిరా తిరుగుతోంది ఎలక్ట్రిసిటీ ఇది అలా తినకుండా స్థిరంగా ఉండి ప్రకాశిస్తోంది అని మీరు అంటే అప్పుడు నేనేమంటానంటే నాయన నువ్వు ఉపాధిని చూసి సత్యం భ్రమపడుతున్నావయ్యా ఉపాధిని చూడకు ఉపాధిలో ప్రకటమవుతూ ఉపాధికి అతీతంగా ఉండే తత్వాన్ని చూడు అదేమిటండి ఎలక్ట్రిసిటీ అది ఫ్యాన్లో ఉంది తప్ప ఫ్యానే అది కాదు దీపంలో ఉంది తప్ప దీపమే బుడ్డీయే అది కాదు మరి ఈ తేడా ఎందుకు వచ్చిందండి ఎలక్ట్రిసిటీ ఒకటేనా ఒకటే మరి తేడా ఎందుకు వచ్చింది ఉపాధిని బట్టి వచ్చింది ఫ్యాన్ అనే ఉపాధిని బట్టి ఇలా కనపడుతుంది దీపం అనే ఉపాధిని బట్టి అలా కనపడుతుంది తత్వం అని చెప్పాలా అక్కర్లేదా అలా చెప్పాలి అదేవిధంగా మనిషిలోనూ కుక్కలోనూ ఒకే చైతన్యం ఉంది మరి అదేమిటి ఆ చైతన్యం నాలుగు కాళ్ళ మీద పరిగెడుతుంది ఇక చైతన్యం రెండు కాళ్ళ మీద నడుస్తుంది ఏమిటి అది అక్కడ ఆ చైతన్యం యొక్క దోషం కాదది గుణం ఒకదు ఆ ఉపాధి ఇప్పుడు నాలుగు కాళ్ళ రోబోట్ తయారు చేసి స్విచ్ ఆన్ చేస్తే నాలుగు కాళ్ళ మీద పొలగెత్తుతుంది అది రెండు కాళ్ళ రోబోట్ తయారు చేసి స్విచ్ ఆన్ చేస్తే రెండు కాళ్ళ మీద పెడుతుంది అలాగే నాలుగు కాళ్ళ ఈ తేజోబర్ణముల చైతన్యం ప్రకటమైతే అది కుక్కలా కనపడుతుంది రెండు కాళ్ళ ప్రకటమైనప్పుడు మనిషిలా కనపడుతుంది ఉపాధిని బట్టి వచ్చిన అది అది ఆ తేడా యథార్థం కాదు కొన్ని ఉపాధిని బట్టి వచ్చింది కదా కొన్ని అది ఉపాధిని బట్టి సత్యము అని అనుకోవచ్చు కదా కాదు ఎందుకంటే ఉపాధి కల్పితం కాబట్టి మనం మాకు సత్యం అనిపిస్తూ ఉండదంటాను అంటే మిథ్యాజ్ఞానం అని మిథ్యాజ్ఞానము అంటే అజ్ఞానము అని అర్థం భ్రమజ్ఞానము భ్రమజ్ఞానం వల్ల ఆ రకమైన తేడాలన్నీ కల్పించబడ్డాయి భ్రమజ్ఞానం వల్ల కల్పించబడ్డాయి తప్ప ఇప్పుడు ఒకే పంచదారని పాకం బట్టి పిండితో కలిపి ముద్ద చేసి బొమ్మల కింద తయారు చేస్తారు చీలకలు దాడిలు కుక్కలు గుర్రాలు బొమ్మల కింద తయారు చేస్తారు ఈ బొమ్మలు వేరు దేన్ని బొమ్మలు వేరుంటే పిండి పంచదార వేరు కాదు ఆ మోల్డ్ వేరు వీళ్ళ దగ్గర ఈ జంతికలు తయారు చేస్తారు జంతికలు తయారు చేసి కొన్ని ఇలా గుండ్రంగా ఉంటాయి డిజైన్స్ కొన్ని ఇలాగ ఒకరులో ఇలాగా ఇలా తిరిగి డిజైన్ నోట్లో పడేసుకున్నీ దానికి డిజైన్ ఎందుకండి ఎవరు కూడా డిజైన్ అన్ని ఇది వేరు ఇది వేరే నరడదని నమ్ముతూ ఉంటాడు అవన్నీ ఒకటే ఒకే పిండిని నూనెలో వేసి పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు అదే పిండి అదే నూనె ఆ పిండి కూడా మంచిది కాదు ఆ నూనె కూడా మంచిది కాదు వాస్తవంలో అది వాటి షేప్స్ వేరు వేరు కాబట్టి వేరు అది యథార్థంగా వేరుగా ఉద్దా అనుకుంటే దాన్ని మిథ్యా జ్ఞాన కల్పిిక అంతా కల్పన ఇది కుక్క ఇది పెళ్లి ఇది కల్పన ఇదంతా కూడా ఇప్పుడు చిలకలు అంటే చిలకల్లో రిషేపులు ఉంటాయి మా నాకేమో కుక్క పిల్ల చిలకి నాకు గుర్రం కావాలని నేను ఇవ్వలేడా కాదు గుర్రం కాదు నాకే గుర్రం కావాలి ఇంకోటి ఇవ్వలేడు అప్పుడు మా అమ్మగారు అన్నారు కూడా మూర్ఖులేరా అది గుర్రము కాదు చిలక కాదు అది పంచదార అది మీకు కావాల్సింది గుర్రం కాదుగా గుర్రం కోసం అది ఎవలట పంచదార కోసం కాదు ఎదులాట కాబట్టి మీ సత్యం తెలుసుకుంటే తేడా లేదు రూపాన్ని పట్టుకుని అనుకుంటే తేడా లేదు చిత్రంగా ఉంటుంది ఒక ఆయన చెప్తున్నారు మీ కోరిక ఏమిటి అంత ఫోన్ మీద మీ కోరికటి మాకు ధనం కాలవ మీరైతే మీరు ఆ లలితాదేవిని ఆరాధించండి ఆమె చాలా సుందరంగా ఉంటుంది అని వర్ణన చాలా సుందరంగా ఉంటుంది అక్కడ మంచి పట్టు చీర కట్టుకుని కిరీటధారిని ఆమెను ఆరాధించండి అని అక్కడి కాకు దానికో మంత్రం ఇంకో ఫోన్ వచ్చింది మాకు కోర్టు కేసు నెగ్గాలన్నమని ఆయన అడిగాడు అడిగితే మీరు ఆ కాళికా దేవిని ఆరాధించండి అని అది పైగా మళ్ళీ ఈ లోపల ఫోన్ రావడం ఆలస్యం అప్పుడు ఈ లోపల వ్యాఖ్యానం ఈ ఫోన్ రావడానికి మధ్యలో వ్యాఖ్యానం ఈ దేవతామూర్తులు అందరూ ఉన్న దృసరా మీరు వేరువేరు రూపాలు ధరించి ఉంటారు వేరువేరు శక్తులు కలిగి ఉంటారు వేరువేరు కామనల్ని తీసిస్తారు మనం ఆ మన మన సందర్భాన్ని బట్టి ఆ దేవతామూర్తిని మనం కరెక్ట్గా ఎన్నుకుని మీరు పూజించాల్సి ఉంటుంది పూజలో కూడా నైవేద్యాలు వేరుగా పెట్టాల్సి ఉంటుంది దళితాదేవికి పెట్టిన నైవేద్యం మళ్ళీ కాళికాదేవి పనికిరాదు అలా చెప్తున్నాడు ఇది పదిహేను నిమిషాల పాటం ఇది విని నాకు డౌట్ వచ్చింది ఏమిటి హిందువులు బహుదేవతారాధకులని ఎవరో అన్నారు అక్కడ అంటే చూడు ఆ మాట అన్నా ఉంటే నేను నిన్ను చీర్చి చెందాడుతాను మేము బహుదేవతారాధకులను కాదయా మేము ఒకే దేవుణ్ణి బహురూపాల్లో ఆరాధించే వాళ్ళము అని నేను చెప్పా అది ఇప్పటికీ అక్కడ వెస్ట్ అంత చక్కర్లు కొడుతుంది ఆ ఇంటర్వ్యూ ఎసెన్షియల్స్ ఇన్ హిందూయిజం అనే బుక్కులు ఎట్లా వచ్చింది కానీ ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది ఏమిటంటే నేను అక్కడికి వెళ్ళి దబాయించాను వీళ్ళు ఎవరు పక్కన లేరనే ఒక ధైర్యంతో అక్కడికి వెళ్ళి దబాయించాను ఆయన అడిగిన ప్రశ్న వాళ్ళు వేసిన కరెక్టే అని నాకు అనిపిస్తుంది వీళ్ళు బహుదేవత ఆరాధకులే అది కరెక్టే అని నాకు అనిపిస్తోంది నాకు అనిపించింది తప్పైతే మహాశివులారా చెప్పండి నేను మళ్ళీ ఇప్పుడైనా దిద్దుకుంటా కనీసం ఎందుకంటే అక్కడ దబాయించి పెట్టాను ఒకటి అదే అది సత్యం కావాలనే నా కోరిక ఏకో దేవ సర్వభూత గూఢ సర్వభూతాంతరాత్మా ఇత్యాది శృతిభ్యహె ఎందుకంటే శృతి ఇలా చెప్తుంది ఒక్కడే దేవుడు ఏకహా దేవ గూఢహ సర్వభూతేషు అన్ని ప్రాణులలోనూ ఉన్నాడు అంటే మా దేవాలయంలో దేవుడు ఉన్నాడు మీ దేవాలయంలో దేవుడు లేడు అంటే బాగుంటుంది నిజానికి దేవాలయం దాకా వద్దు మీలోనూ ఉన్నాడు కుక్కలో ఉన్నాడు నక్కలో ఉన్నాడు పీలిలో ఉన్నాడు రావణాసురులో ఉన్నాడు అన్ని ప్రాణ కంసుడిలో ఉన్నాడు సర్వభూతూఢ కానీ దాగి ఉన్నాడు రావణాసురుల్లో దేవుడు కప్పుబడిపోయి అజ్ఞానమే ప్రకటమవుతుంది రాముల్లో దేవుడు స్పష్టంగా కనపడుతున్నాడు అని చెప్పి రాముణ్ణి మనం కొలవాలి రావణాసురుణ్ణి కొలవకూడదు కొలవడం దగ్గరికి వచ్చేప్పటికి రాముణ్ణే కొలుస్తారు కానీ రావణాసురుల్లో కూడా రాముడు ఉన్నాడు అని తెలుసు రాముడు సర్వవ్యాప సర్వవ్యాపి తర్వాత ఇన్ని ప్రాణులు ఉన్నాయి కదా వీళ్ళతో పాటు దేవుడు కూడా ఉన్నాడు అనుకోకూడదు ఆ ప్రాణుల యొక్క సారతత్వము దేవుడే సర్వభూతాంతరాత్మ సర్వభూతముల యొక్క అంతరాత్మ దేవుడే ఈ మనస్సు ఇంద్రియములు దేహము ఇవన్నీ కూడా మిథ్యా కల్పితములైన ఉపాధులే తప్ప యథార్థమైన ఉపాధులు కాదు ఇత్యాదిశ్రుతిభ్యధ్వాదివత్ ఇది కల్పన అజ అనే కల్పనను చూసారా మేక పిల్ల కల్పన మేకా కల్పన అలాంటివి చాలా ఉంటాయి వేదంలోనూ ఉదాహరణకి తేలిపట్టు కల్పన కూడా ఉరిక దృష్టాంతం కోసం మనకు అర్థం అవడం కోసం ఇంకో కల్పన చూపించి ఇలా ఉంటాయో ఏవి వీటిని మీరు లిటరల్గా తీసుకోవద్దు ఈ మంత్రం మన ఈ మంత్రం ప్రసిద్ధి చెందలేదు ఇది ఎవడైనా ఎవడి ఒక తలకిందులు మళ్ళిన తలకిందులో థింకింగ్ ఉన్నవాడు చెవిలో పడితే మంత్రం వాడు రేపు మేక దేవాలయం కట్టించినా కట్టిస్తుంది ఇప్పుడు ఉన్న దేవాలయాలు చాలినట్టుగా మేక దేవాలయం కట్టిస్తుంది వెస్ట్ గోదావరి డిస్టిక్లో రామచిలక దేవాలయం ఉంది చిలక దేవాలయం ఇప్పుడు చిలకలో దేవుడు ఉన్నాడు చిలకలో దేవుడు లేడని నేను అంట కాబట్టి మేక దేవాలయం చిలక దేవాలయం తేనెపట్టు దేవాలయం ఇవన్నీ అక్కర్లా ఉంటే కల్పన వల్ల చేస్తూ ఉంటారు మేక సందేశం కాదు యథా ఆదిత్య అమధునో మధుత్వం ఇప్పుడు ఆదిత్యోవై దేవమధు అని ఉంటుంది చాంద్రోద్యోపనిషత్తులో మూడు ఒకటి అంటే మనం మొదటి పుస్తకంలో ఉంటుంది అది మూడు ఒకటి అంటే ఒకటిటో అయింది కదా ఆదిత్యోవై దేవమధు తేనెపట్టు అయ్యా సూర్యుడు తేనెపట్టు కాదు తేనెపట్టేమిటాయండి తేనెపట్టేం కాదు కానీ తేనెపట్టులాగా కల్పన చేస్తారు అమధున మధుత్వం వాచష్ట అధేనోర్ధేరుత్వం వాక్కున్నది వాక్కుని వాక్కు అంటే వాగింద్రియము ఇది వాక్కు లేకపోతే మాట్లాడి మాట కూడా వాక్కే దీనిని పాలిచ్చే ఆవు అని వర్ణించింది శ్రతి ఎక్కడ మంత్రం విన్నారు మీరు దేవీం వాచమజనయంతదేవాస్త విశ్వ పశువో వదతి ధేనుర్వాగస్మాను పసుుతూ మజ్జుల కోమాటో సో సాంద్రేషమూంతున్నా ధేనుర్వాగస్మానుపసుుతూ ధేను వాక్ ఈ వాయింద్రియం వాక్కు మాట్లాడి మాట కూడా ఎందుకో తెలుసునండి సాహ మంద్ర ఇషం ఊర్జం దుహాన ఆ వాక్యే మనకి అన్నాన్ని పెడుతోంది ఇషం అంటే అన్నం మనకి శక్తిని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది ఏమిటి బలం మనోబలం బుద్ధిబలం ధన బలం వాక్తుతోటి ధనం వచ్చింది కాబట్టి ఆ వాక్కే పాలిచ్చి ఆవు అని చెప్పారు వాక్ అంటే వాకి ఆవా ఇది ఆవా ఆవు కాదు కదండి ఆవు అక్కడ ఉంటుంది నోట్లో ఉండదు కదా ఆవు అది ధేనువు కాదు కానీ ధేనువుగా కల్పన చేశారు వాచిష్ట అధేనోహం ధేనుత్వం ఆవు కాదది ఆవుగా కల్పన చేశాడు ద్యులోకాదీనాంజ అనగ్నీనాం అగ్నిత్వం జాతియకం కల్ప్యతే అది పంచాగ్ని విద్యనుంది ఐదు అగ్నులు ఏమిటా ఐదగ్ను ద్యులోకము అంటే పైన ఆకాశము ఒక అగ్ని ఆకాశం అగ్ని ఏమంటస్తుందా లేదుగా కల్పనండి పర్జన్య అగ్ని వర్షించే మేఘము అగ్ని అసౌభాగ పర్జన్య అగ్ని అని వస్తుంది మేఘం అగ్ని కల్పన అండి పృథివి అగ్ని మూడో అగ్ని పురుష అగ్ని మానవుడు అగ్ని స్త్రీ అగ్ని యోషిత్ అగ్ని ఇవే ఐదు అగ్నులు పంచాగ్ని విద్య అగ్ని ఏది అగ్ని కాదు ఐదు అగ్నులని వీళ్ళు లెక్కేశాడు ఏది అగ్ని కాదు మరి ఏమిటంటే అగ్నులు అంటున్నారు ఏంటంటే కల్పన అలా కల్పిస్తారు ఆ కల్పన వెనుక ఒక స్వారస్య ఉంటుంది తప్ప లిటరల్ గా అగ్ని కాదు ఏవం ఇదం అనజాయా అజాత్మం కల్ప్యతే ఇదేవిధంగా ఇక్కడ కూడా మేకంటూ ఏం లేదు అక్కడ మేకేమీ లేదు తేజోబన్నముల సమూహము ఆ మాయాశక్తి అది మేకేమీ కాదు కానీ మేకలాగా కల్పించారు కాబట్టి విరోధం లేదు మధ్వాదివత్ అవిరోధ అది మేకై కూర్చుంటే అంతా విరోధమే మేక నుంచి ఏమిటండి మేక ఏమిటండి ఆ మేకం ఆ మేకం ఈ కాబట్టి విరోధమేది లేదు తస్మాత్ అవిరోధ తేజోన్నేషు అజాశబ్ద ప్రయోగస్ కాబట్టి తేజోవర్ణములు మూడింటి అడల అజ అనే శబ్దమును ఒక కల్పన దృష్ట్యా ప్రయోగించుటలో విరోధమేది లేదు కాంట్రడిక్షన్ ఏమీ లేదు నక్షోపసంగ్రహాత్ అతి నానాభావాత్ అతిరేకాచ్చం పరిహృతే అజామంత్రే పునః అన్యస్మాన్ మంత్రాత్ సాంఖ్య ప్రత్యవతిష్టతే అజామేకాం అనే మంత్రం మా సాంఖ్య సిద్ధాంతాన్నే అని మొదలొచ్చాడు సాంఖ్యవాది దాన్ని తిరస్కరించడం అయిపోయింది అయితే సాంఖ్యులు ఊరుకుంటారంత తేలిగ్గా వాడు ఇంకో మంత్రం పట్టుకొచ్చాడు మళ్ళా అండి ఈ మంత్రం మాది కాకపోతే కాకపోయింది కానీ మరో మంత్రం ఉంది అదేంటంటే ఎస్మిన్ పంచపంచ జనా ఆకాశ ప్రతిష్ఠిత తమేవన్య ఆత్మానం విద్వాన్ బ్రహ్మా మృతో మృతం అన్న మంత్రం అవుతుంది బృహదారణ్యకోపనిషత్తులో ఉంది మంత్రం ఇది మా మంత్రమే మా సిద్ధాంతాన్ని చెప్పి మంత్రమే అని మళ్ళీ ఇంకో మంత్రం అటుకుంటే నో ఈ మంత్రం కూడా మీ సిద్ధాంతాన్ని చెప్పేది కాదు అని మళ్ళీ చర్చ ప్రారు హరి ఓం దత్సం పూర్ణమద పూర్ణమిద